నాకొక ముప్పై ఐదు నలభై నిమిషాల టైం ఉందండి రెండు గంటలకు నేను మళ్లీ మా యోగా మూడవ ఆదివారం సమావేశానికి వెళ్ళాలి పేరెంట్స్గా మీ చిల్డ్రన్ యొక్క వెల్ గా వాళ్ళ బాగు కోరుతున్న మీరు ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు మీ మనస్సులో ప్రశ్నలుంటాయని నాకు తెలుసు మీరేమన్నా అడగదలుస్తే అడుగుతే చెప్తారు నెంబర్ టూ సాధారణంగా తల్లిదండ్రుల మనస్సుల్లో మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు సార్ చాలా హోంవర్క్ ఇస్తున్నారు సార్ మేము మీ పరిసరించి మీకు సార్ అంతా మీరు చూసుకోవాలా మళ్ళా మాకు ఇదే మా తలనొప్పి పెడుతున్నారు ఎందుకు మా పిల్లగాడికి కష్టపడకూడదు సార్ ఇట్లాంటి అభిప్రాయాలు కొన్ని ఉంటాయి రెండు సార్ ఆ పిల్లగాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి మా తక్కువ వస్తున్నాయి అంటే మీకు సంఘటన లేదా ఇలాంటి అభిప్రాయాలు కొన్ని మూడు నెక్స్ట్ ఇయర్ మేము వేరే స్కూల్ తీసుకోగలం సార్ ఒక్కోసారి మీ ఇష్టం దూరపు కొడలు పోలుస్తుంది లోతు మీకు చిన్న రహస్యం చెప్తాను మీరు కూడా మీ పిల్లలతో కూర్చుని చదివితే వాళ్ళు మీరు ఇద్దరు బాగుపడతారండి నాకెక్కడ కుదురుతుంది నాకు తీరిక లేదు నేను తెలియజేస్తా నేను ఎందుకు చదవాలా మ్యాథమెటిక్స్ సైన్స్ నాకు ఇంగ్లీష్ వచ్చా నేను ఎప్పుడో తెలుగు మీడియంలో జరిగిన ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే మన మనస్సులో ఉంటాయో అప్పుడు మీ మనస్సు మీ ఇంట్లో టీవీ మీదకి మీ మనస్సు టీవీ మీద మీ పిల్లల మనస్సు టీవీ కావాలని టీవీ టీవీ మీదనే పోతుంది కానీ చదువు మీదకి ఎట్లా పోతుందో మీరు ఆలోచించండి సింపుల్ సో నేను రామకృష్ణ మఠంలో సమ్మర్ స్కూల్ అని చెప్పి పిల్లలకు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ల పేరెంట్స్ అంటే మీలానే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి యద్భావం తద్భవతి పేరిట ఒకటి తయారు చేసింది కానీ అది మళ్లీ నేను ఇందాక ఏదో చెప్పినట్టు ఉపన్యాసం ఇచ్చినట్లేవుతుంది అందుకని నేనేం చెప్పానంటే సార్ని సార్ మీ మనస్సులో ఉండే ప్రశ్నలు లేక ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ల మనస్సులో ఉన్న ప్రశ్నలు లేక మీ టీచర్స్ మనస్సుల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టే కడగండి తెలిస్తే సమాధానం చెప్తా వివరణ చెప్తాను అని చెప్పని చెప్పాను ఇది ఓకే సో మనం అలా నిర్వహించుదాం ఆ తర్వాత అందులో ఉన్నది నేను తొందరగా చూపించేస్తాను అది పెద్ద టెన్షన్ కాదు ఓకే సో రెడీ ఇందా నుంచి నేను ఆలోచించండి అని చెప్పాను ఆలోచించాలి కదా ఆలోచన చేస్తున్నామో లేదో ఎప్పుడు తెలుస్తుంది ప్రశ్నిస్తున్నా కూడా తెలుస్తుంది లేదు వేసినాక బయట సరే పక్క ఒక్క నిమిషం పక్కకు లేవండి పని చేయడం లేదు ఓ సారీ సార్ సారీ సారీ సార్ ఇది బెటమ్మా అక్కడ ఒక్క నిమిషం ఉన్నాయి అది ఈ కుర్చీ పక్కకు దినయ పని చేయలేదు ఇప్పుడు పని చేస్తోంది కదా బ్యాటరీ బ్యాటరీ అంటే ఎనర్జీ ఎనర్జీ అంటే స్టోర్డ్ ఎనర్జీ స్టోర్డ్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనకు అన్నం తింటే బలం ఉత్సాహంగా ఉంటాం ఓ పూట బాగానేసినాం కోపం వచ్చింది రెండో పూట బానేసినాం మూడో పూట బానేసినాం చేయి పైకి లేదు ఎనర్జీ లేదు ఎన్ని రోజులు పస్తుంటాం మనం దేశంలో ఎలక్టిసిటీ లేకుండా ఎన్ని రోజులు ఉంటావు అగ్రికల్చర్కి ఎలక్టిసిటీ కావాలా ఫ్యాక్టరీలకు ఎలక్ట్రిసిటీ కావాలా ఇంట్లో ఫ్యాన్ కావాలా టీవీకి కావాలా కదా ఒక పక్క కొన్ని రాష్ట్రాలేమో మనకన్నా బాగా బాగుపడుతున్నాయి మనమేమో ఏం చేస్తున్నావు మీకు తెలుసు కాబట్టి నేను మాట్లాడా రాజకీయాలు మాట్లాడినట్టుంట వద్దు రైట్ సో నేను కూర్చోను కూర్చుంటే బండి ఆగిపోతుంది కానివ్వండి మీ టీచర్ లేదు ఎందుకు పిల్లలు అల్లరి చేస్తారు తల్లిదండ్రులు ఏమి చేస్తారు వాళ్ళని ముందుకు రమ్మనండి పిల్లలు అల్లరి చేస్తారు ఏమోనండి టీచర్లు వెనక కూర్చుంటారు కానీ తల్లిదండ్రులు ఏమల్లారి చేస్తారు రోభై గర్వగడే మిమ్మల్ని ముందుకు రామ్మనేది మీరు అడగాలి అని చెప్పి మీరు ఎక్కడ కూర్చున్నా ఒకటే కానీ కూర్చొని కూర్చొని క్విక్ స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్ టైం టీచర్స్ అబౌట్ అవర్ చిల్డ్రన్ సో మన మన చిల్లని మార్చడం అంటే మన కుటుంబాన్ని మార్చుకోవడం మన సొసైటీని మార్చుకోవడం మార్చుకోవడం రావచ్చు దీని గురించి ఇది ఇంటరాక్షన్ స్పెషల్ ఇంటరాక్షన్ ఏంటంటే మీ పిల్లల గురించి మీకేమైనా వాడు చదవట్లేదు వాడు చదివినా రావట్లేదు లేకపోతే హోంవర్క్ ఎక్కువ అవుతుంది లేకపోతే పిల్లవాడికి స్ట్రెస్ ఎక్కువైంది లేకపోతే మా మా మాట వినట్లేదు లేకపోతే టీచర్లు బాగా చెప్పట్లేదు లేకపోతే టీచర్స్ రిజల్ట్ రోజు ఆఫీస్ ఎక్కువ ముందు రోజు రిపోర్ట్ రోజు కనబడుతున్నారు పేరెంట్స్ మన తర్వాత కనపడరు రెగ్యులర్ గా రుద్దు సార్ ఫెస్టివల్ ముందు రోజు మూడు రోజుల ముందు ఆబ్సెంట్ అవుతారు ఫెస్టివల్ మూడు రోజుల తర్వాత పెళ్లింగ్ పోయాం సార్ మీరు ఎప్పుడు లాగే అంటారు మీ పక్షాల్లో పోకుండా చదివిస్తారు సో ఇవన్నీ జనరల్ గా ఏ స్కూల్లో ఎక్కడికి పోయినా వచ్చేటువంటి సమస్యలు అసలు సమస్యలు కాదవి చిన్న విషయాలు మనం ఈజీగా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు కానీ వాటిని మనం కేర్రవ్ చేయచ్చు సో వాటిని మీ యొక్క ప్రశ్న అంటే అయ్యవచ్చు ఎవరైనా సరే వారికి సార్లు వాటిని హండ్రెడ్ గా వాటికి ఉపయోగపడే విధంగా మనకు ఆన్సర్ చెప్పారు వాటిని సో దాని ప్రకారం మనం నచ్చుకున్నట్టయితే కొంచెం అభివృద్ధి చేసుకోవచ్చు పంపిస్తాను నేను సార్ మా మనవడు థర్డ్ క్లాస్ లైబ్రరీ ఎక్కువ పెడుతుంది అది దానివల్ల ఉపయోగం ఉందా లేదా బాగుంది ఎక్కువ అంటే మీ అభిప్రాయం ఏంది సార్ ఎక్కువ అంటే చెప్పేదానికంటే ఎన్ని గంటలు అందా రోజుకు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు అట్లా చెప్పండి రాయి మామని రాయడం జరుగుతుంది మీరు అన్నది నాకు అర్థమైంది ఒక నిమిషం గమనించండి ఎప్పుడైనా మనం ఒక సమస్యకు సమాధానాన్ని వెతికే మనస్తత్వాన్ని కలిగి ఉండవాలి అంటే నేను మిమ్మల్ని దప్పట్టడం లేదు మీరు నన్ను దప్పట్టడంలా మనిద్దరం కలిసి స్కూల్ని దప్పట్టడంలా ఎక్కువ అంటే అర్థమేమిటంటే ఉదాహరణకి ఓ పిల్లవాడు మూడో క్లాస్ అంటే ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు రైట్ వాడు ఆరు గంటలకు లేస్తాడు పొద్దులు లేవడంతోనే హరి బరి స్నానం పరిగెత్తుకు స్కూల్ కు వచ్చుడు టైం ఉండదు ఏమ్మా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి సరికి అవుతుందని అనుకున్నాం ఆడుకోడానికి పోతాడు ఆరు అవుతుంది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంటే ఒక రెండు గంటల పాటు హోంవర్క్ చేస్తే ఎక్కువ అని తాతగా మీరు అనుకుంటున్నారు మీ మనమడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా ఉదాహరణకు పదైనా కూడా వాడికి హోంవర్క్ అవ్వలే మాట చెప్తున్నా పది గంటలకు పడుకున్నాడు తాత ఐదు గంటకు లేపమన్నాడు నువ్వు ఐదు గంటలకు లేపినావు ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా చేసిండు అయినా హోంవర్క్ అవ్వటం అప్పుడు ఏం సార్ ఏం హోంవర్క్ ఇస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పాత కాలంలో రామకోటి రాసేటోడు కొంచెం వస్తుందని అది వేరే సగతి తప్పట్టడం లేమ శ్రీరామ శ్రీరామ అంటే ఏంది జన్మలో కోటి సార్లు అర్థం నువ్వు మూడు గంటల చొప్పును రాస్తే తొందరగా రాస్తావు రోజుకు అరగంట రాస్తే ఎక్కువ టైం పడుతుంది అంతే కదా ఇప్పుడు క్లాసులలో ఏం జరుగుతుందంటే టీచర్స్ తప్పట్టమాకడమ్మా నేను చెప్తున్నా ఉదాహరణకు తొమ్మిదో ఎక్క ఉంది అనుకో వాడికి తొమ్మిదో ఏకం రావటం ముఖ్యమా పది సార్లు రామకోట రాయటం ముఖ్యమా సింపుల్ మన దృష్టి ఎటుండాలి అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నందుకు హోంవర్క్ తగ్గిచ్చేస్తారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తగ్గిస్తారు ఎప్పుడు తక్కువ కారణం లేదు అనేక కారణాలు ఉండొచ్చు తక్కువ మార్కులు వచ్చినాయి మీరేమంటారు ఏం సార్ ఐదో క్లాస్ చదువుతున్నారు తొమ్మిదో ఎక్కం రాదు వాడికి ఏమనుకో ఒక నిన్ను మీరున్ను లేదో నేను ఎంత ఏడు తొమ్మిదిలు ఎంత అని చెప్పిన తొమ్మిదో క్లాస్ చదివే పిల్లలు తొమ్మిదో ఎక్కం ఏడో ఎక్కం ప్లస్ మల్టిప్లికేషన్ నోట్ లెక్కలు చేయకపోతే ఎట్లా భయ్య ఎట్లా ఇంజనీర్లు అవుతారు తప్పు నాయన నాకు పని చేత అయినాక అర్థం కాలే షార్ట్ కట్ పని చేత కాకుండా షార్ట్ అయితే హెయిర్ కట్ అవుతుంది అర్థం చేసుకోండి నేను ఇప్పుడు చేయండి క్వాంటిటేటివా క్వాలిటేటివా సిడౌన్ విత్ యూవర్ టీచర్స్ ఫర్ డిస్కషన్ క్వాలిటేటివ్ హోంవర్క్ ఇవ్వండి క్వాంటిటేటివ్ హోంవర్క్ కాదు అంటే ఇది పదిహేను సార్లు రాయి ఈ గ్రామర్ ప్రిన్సిపల్ ఉంది దీని యాభై సార్లు రాయి ఏ ప్లస్ బి హోమ్ స్క్వేర్ మూడు సార్లు తప్పు చేసిన వారో మూడొందర సార్లు రాయి ఏది ట్రై టు ఫైండ్ అవుట్ జనరలైజ్డ్ హోంవర్క్ కన్నా इंडजुअल स्पेसीफिट होंक्टा प्ला उदा उदाहरण की ए प्लस बी प्लस क्यूबे इंपारटंट परीक्षर पद साल रा अदा अटे मैं ए क्यूब उना बी क्यूब उना वा C క్యూబ్ ఉండాలా వద్దా వన్ థర్డ్ వచ్చేసింది నీకు క్యూబ్ ఎప్పుడైంది స్క్వేర్ అయినాక కదా అంటే మరి ఏ స్క్వేర్ ఉండాలా బీ స్క్వేర్ ఉండాలా సి స్క్వేర్ ఉండాలా మరి రెండు రెండు పార్లు వస్తున్నాయి కదా అయితే మళ్ళీ ఏ బీసీ ఉండాలా వద్దా యూ విల్ నో దిట్ క్వాంటిటేటివ్ బట్ నాట్ క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ నాట్ క్వాంటిటేటివ్ బండ పని వద్దు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలి ఇంటెలిజెంట్ అప్లికేషన్ కావాలి ఎక్స్టెన్షన్ కావాలి ఎక్స్పాన్షన్ కావాలి అది ఆలోచించండి ఓకే రైట్ ఇంకా మీరు ఎవరు అడగకపోతే సార్ దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆయన అడగమంటే లేకపోతే ముందు టీచర్లకు ప్రిఫరెన్స్ ఇద్దాం అమ్మా ఇవాళ పొద్దు నేనే న్యూస్ పేపర్ లో చూశాను మన ప్రభుత్వం వాళ్ళు పుస్తకాల పేజీల సంఖ్యను తగ్గించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారట బహుశా ఇంకా మూడు నెలలుంది వచ్చే అకాడమిక్ ఇయర్ కు కాబట్టి బహుశా రుణదల పేజీలవి రెండు వాల్యూమ్స్ కింద బయ చేస్తారు లేకపోతే మరి ఇంకేం చేస్తారు లేకపోతే మంత్ వైజ్ వేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెలుగు బుక్ మూడు వందల పేజీలు ఇంగ్లీషు రెండు పేజీలు నాలుగు పేజీలు ఉంటాయి కదా బహుశా నేనేమనుకుంటున్నానంటే జూన్ నుంచి జూలై ఆగస్టు మూడు నెలలది ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ సైన్స్ హిస్టరీ అంత గని ఒక బుక్ అప్పుడు అనవసరంగా మార్చి చెప్పబోయే పాటంది నేను జూలైలో మోసుకు రాక్కద లెక్క మీకు అర్థమైంది కదా ఏదో ఆలోచిస్తున్నారు మరి ప్రభుత్వం మనం ఏం చేస్తామని చెప్పండి తర్వాత కొన్ని స్కూళ్లలో తక్కువ పుస్తకాలున్నాయి కొన్ని స్కూళ్లలో ఎక్కువ పుస్తకాలున్నాయి అమ్మా ఇప్పుడు ఈ స్కూలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్లతో పోటీ పడి ఏ విధంగా వాళ్లు ఏ స్థాయి పుస్తకాలు పెడుతున్నారో ఆ స్థాయికి మన పిల్లలు సిద్దపడాలి ఎందుకంటే రేపు పొద్దున మన దగ్గర టెన్త్ పాస్ అయినాక వీళ్లకు మరి ఇంటర్మీడియట్ లో సీట్లు రావాలి ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలంటే మన పిల్లలు వెనకబడకూడదు కదా అది ఆలోచించే వాళ్ళు బీఎడ్లు ఎంఎడ్లు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆలోచించి ఏ పుస్తకాలు మనకు పనికొస్తాయో నేర్పిస్తారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విషయం చెప్తున్నా ఆరు పేజీల పుస్తకమా రెండు పేజీల పుస్తకమా సంఖ్య కాదు వీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిలగాడని అనుకుందాం ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చారాదా ఆడ టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చదివి నీకు సమ అర్థం చెప్తున్నాడా లేదా లేక నిన్నటి న్యూస్ పేపర్ పట్టుకరా కూర్చునివరై చదవరా అంటే గడగడగడ చదువుతున్నాడా చదువుతున్నాడా అయిపోయా నీకే తెలుస్తుంది నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా నేను ముఖ్యం కాదు వాడు మాట్లాడుతున్నాడా మాట్లాడటం లేదా అని తెలిసిపోతుంది నీకు అర్థం చేసుకోలే మనం ఇప్పుడు సార్ ఏదో చదివిండు విన్నావు నీకు రాదు పర్వాలేదు రెండో ఫార్ చదవ మనం ఇంకా వాడు ధైర్యంగా గట్టిగా చదవగలగాల మళ్ళా ఇంకో తీరుగా చదివినంటే నీ చెవి గుర్తుపడుతుంది తప్పు చదువుతున్నావు రా నువ్వని తెలుస్తుంది మీ ఆయన అడగండి మీ పెద్ద అబ్బాయిని మీ పక్కింటి అబ్బాయిని అడగండి ఎవరినో అడగండి వెంటనే వాడు నిజంగా ధైర్యంతో చేస్తున్నాడో మీకు టోపీ పెడుతున్నాడో తెలుస్తుంది రైట్ అమ్మా ఎనీ అదర్ పర్సన్ తర్వాత కూడా అడగొచ్చు మోకా పోయిందని కాదు అమ్మా టీచర్ ఉంది అది మీరు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడవలసిన విషయం నన్ను అడిగితే నన్ను అడిగితే మతపరమైన విషయం చెప్పడం లేదు యోగా ధ్యానం ప్రాణాయామం ఈ మూడు మీకు చక్కని మానసిక శారీరక బౌద్దిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఏమని ఆటలకు ఏ నాకు అర్థమైంది చాలా మంచి పాయింట్ చెప్పిండ్రు ఒకటే మరి ఆ సార్ వింటున్నారు కదా ఉదాహరణకు తొమ్మిది గంటలకు స్కూల్ స్టార్ట్ నాలుగు గంటలకు ఎండ్ అవుతున్నది అనుకోండి అవునా మీరందరూ నైన్ సారీ ఫోర్ దాకా ఉంచేందుకు సిద్ధపడండి రోజుకు పీరియడ్ డ్రిల్ పీరియడ్ పెట్టు అయిపోయే నేను అన్నది అర్థమైందా మీకు మా పిల్లగాడు ఆలస్యంగా వస్తాడు తొందరగా వెనక్కు రావాలా స్పోర్ట్స్ కూడా కావాలా ఆలోచించండి అంబాబు ఎడకలు కుదురుతుంది మీరే ఆలోచించుకోండి సార్ వారానికి రెండు డ్రిల్ పీరియడ్స్ పెట్టండి సింపుల్ అర్థమైంది తల్లి నేను ఒప్పుకునే చెప్తున్నాను కదా ఒప్పుకోం ఆటో పాడదు నేను నేను అనలే కదా ఇప్పుడు లేదో ఒకరోజు ఇప్పుడు ఉన్న గ్రౌండ్ మళ్ళీ వీళ్ళ పిల్లలు తింటే వేరే క్లాసులు డిస్టర్బ్ అవుతాయి అర్థం కదా ఎండల కూర్చోబెడితే మీ పిల్లగా నల్లగవుతాడు నా మాట విను ఏ టైంలో ఏ క్లాసుకు ఉండాలి రోజుకో ఆరు పీరియడ్లు ఉంటాయి ఆరు రోజులున్నాయి ఆరు ఆరులో ముప్పై ఆరు ఉన్న క్లాసులు ముప్పై ఆరు పంచాలా వాళ్ళు అక్కడ ఆడుతుంటారు వీళ్ళు ఇక్కడ ఆడుతుంటారు వాళ్ళ వేల ఎక్కడ వేస్తాడు కదా మీకెందుకు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ మీరు చిన్నప్పుడు ఆ వయస్సులో మీ అమ్మనో నాన్ననో అడగండి మీ తాతయ్యనో పిల్లలండి వాళ్ళు అదేంటంటే వాడు కూర్చొని కానీ డైలీ వాడు కనీసం ఒక టెన్ మినిట్స్ కూర్చోబెట్టి వాడు నేర్చుకున్నది రాయమని చెప్పడానికి చూడాల్సి వస్తుంది అయితే టెన్ డేస్ అయినా వన్ వీక్ అయినా కానీ డైలీ ఒక టెన్ మినిట్స్ కూడా అసలు చదివి కూర్చోబెడతారు రాగానే మాత్రం మాటలు వెళ్ళిపోతారు మనం పిలిచేంత వరకు నైట్ అయినా కానీ ఇంటికి రాదు వాడి కనీసం ఒక టెన్ మినిట్స్ అన్నా వాటిని కూర్చోబెట్టడానికి మాకు ఎవరైనా అవకాశం చదువుకోవడానికి యూకేజీ తండ్రి ఇలా ఆలోచిస్తూ ఉంటే టెన్త్ క్లాస్ తల్లిదండ్రులు ఇంకెంత ఆలోచించాలో మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ ఆ వయస్సులో అమ్మా నాన్న అంటే మనకు బొమ్మలు కొనిచ్చి బట్టలు కొనిచ్చి అన్నం పెట్టి ఎత్తుకుని ముద్దు చేసేటువంటి వాళ్లు అనేది పర్సెప్షన్ ఆ పిల్లలకు ఇంకేది తెలియదు అర్థం కాదు మా చిన్నతనంలో బహుశా మీ చిన్నతనంలో కూడా ఓరల్ రిటర్న్ వర్క్ తక్కువ పెట్టి ఓవరాల్ వర్క్ ఎక్కువ పెట్టేవాళ్ళు క్లాస్ లో ఇరవై మంది ఉంటే మూడో మూడు రెండు ఆరు నాకు అర్థంగానే పాడగలవు అందరితో పాడు ఆరు అని చదివా ఇన్ని సార్లు విన్నాక ఎన్నిసార్లు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ విన్నాంక మైండ్ లో ఫిట్ అయిపోయేది ఫిట్ అయిపోయి సడన్ గా థర్టీ నిద్రలో పోతున్నప్పుడు థర్టీ లేకుండా ఇరవై ఏడు అని చెప్పేవాళ్ళు అర్థమైందా ఇప్పుడు ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల అవునా వాడికి బలపం పట్టుకోవడం చేత కాదు ఏబీసీజీలో వచ్చేయాల డిఫెక్ట్ ఎక్కడుందో అర్థమైందా సరే ఇప్పుడు నేను మళ్లీ నేను మార్చలేను మీరు మార్చలేరు మీరు చేయగలిగిందల్లా తల్లిదండ్రులు వాడికి ఆ చిన్న వయసు నిజమే కానీ ఒక టైం టేబుల్ ఒకటి ఏర్పాటు చేయండి నాన్న ఎంత అయింది టైము ఫోర్ థర్టీ కాల్చేతు కడుక్కో మొహం కడుక్కో నాస్తా ఆడుకోవటానికి వెళ్ళు సిక్స్ థర్టీకి నువ్వు వచ్చేయాలే సిక్స్ థర్టీ గుర్తు చేస్తాను నేను పిలుస్తాను నేను రారా అని చెప్పి నువ్వు వచ్చేయాలా అమ్మా ఫైవ్ మినిట్స్ అంటాడు ఫైవ్ మినిట్స్ ఓకే సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ అంతే డిసిప్లిన్ నేర్పించండి వాళ్ళు బాగుపడతారు మీరు బాగుపడతారు లైఫ్ షుడ్ నాట్ బి ఏ స్ట్రెన్యువర్ స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ మస్ట్ బిర్ ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి నుంచి మీ మాట వినేటట్టు మీరు చేసుకోకపోతే ఆ తర్వాత ఎట్లాగో మనం ఆట వినరయ్యాలి రోజులు మారాయి ఆ టీనేజ్ తరుణ వయస్సు ప్రపంచం ప్రకృతి ఎంత చిత్రమైనటువంటిదంటే అది తిక్క తిక్కగా ఆలోచించేటట్టు చేస్తుంది పక్కన ఉన్న క్లాస్మేట్స్ తో సరిపోల్చి చూసుకుంటాడు వాళ్లలా ఉండాలి వాళ్లకున్న వస్తువులు ఉండాలి వాళ్ళు ఆడుకుంటే వాళ్ళ అమ్మా నాన్న ఏమనరు నువ్వు నన్నెందుకు అంటున్నావు లేకపోతే బ్యాట్ వాడి దగ్గర ఉన్నది వాళ్ళు ఆడమన్నప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను ఆడనివడు నువ్వు బ్యాట్ కొనమంటే కొనలేదు మీకు అర్థమవుతుందా ఇట్లా అనేకమైన సమస్యలు ఉంటాయి ఏదైనా డిసిప్లిన్ ఫైవ్ టు సిక్స్ నేను అడగా లేదు ఫోర్ థర్టీ టు సిక్స్ లేదు ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ ఇష్టం పోడుకోపో పలానా నేను పిలవకుండా నువ్వు రావాలా ఆ ఒక్క క్రమశిక్షణ అలవాటు చేయండి ఒక్క మంచు అలవాటు పది మంచు అలవాట్లకు తలుపులు తెరుస్తుంది ఒక్క చెడ్డలవాట్లు నూరు చెడ్డల వాట్లకు తలుపులు తెరుస్తుంది మనం తలుపులు ఎందుకు వేసుకుంటాం దొంగలు వస్తాయి పగలు ఎందుకు తెరుస్తాం గాలి వెతులు కావాలి కాబట్టి అంతే ఏది కావాలో ఏది వద్దో నిర్ణయించుకుని ఏ రకమైనప్పుడు కిటికీలకు శువలుంటాయి ఎందుకు దొంగలు రాకుండా కిటికీలకు చెక్క తలుపులుంటాయి ఎందుకు వెలుతురు రాకుండా కిటికీలకు గాజు తలుపులు ఉంటాయి ఎందుకు వెలుతురు రావాలా కిటికీలకు జాలి తలుపులు పెడతాం ఎందుకు గాలి వెలుతురు కావాలి దోమలు రాకుండా మనస్సుకు కూడా మనం ఏ రకమైన తలుపులు నిర్మించుకోవాలో ఏ తలుపులు ఎప్పుడు వేయాలో ఏ తలుపులు ఎప్పుడు తీసులో ఏ కాంబినేషన్లో కావాలో మనం ఆలోచించుకోవాలి ఓకే రైట్ నెక్స్ట్ టీచర్స్ ఏమైనా అడుగుతారా చూడండి చె పెట్టాలి అది చెప్పడోరా లేకపోతే జాలిగా లేకపోతే గ్లాసా అని ఆలోచించి ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళకి కావాల్సిన టైం మనం షేర్ చేస్తాం మన బజార్లో ఒక డెవలప్ అయ్యాలనుకోండి ఒక మంచిగా సంపాదించుకొని మంచి ప్రభుత్వం ఏం చేస్తామో చూస్తే అసలు దగ్గరికి మనం ఏం చేస్తున్నావు నువ్వు ఎలా చేస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావు సీల్ చేస్తున్నావు నేను కూడా అలా సీల్ చేసుకోవచ్చా మంచివాళ్ళు అయితే రాదు పెద్దవాళ్ళైతే దీంట్లో లేదు రాస్తున్నాడు కానీ మనకు తెలుసు నిజమై మన అదే మనకి ఈరో ఫీలింగ్ ఉందన్న ఆయన దగ్గరికి మనం ఎందుకు పోవాలి అని అప్పుడు అతని దగ్గరికి వెళ్దాం అసలు కూడా మనకు తెలియదు ఇప్పుడు ఇందాక హోంవర్క్ ఎక్కువ ఇప్పుడు మీరు నా పిల్లల గురించి ఎన్ని స్కూల్లో చదువుకున్నారని చెప్పాననుకోండి మీ పిల్లలు ఫాస్ట్ సార్ మీరు చెప్పుకున్నాను అనగా ఆ పాప కాకుండా థర్డ్ క్లాస్ ఐదు ఆరు ఇన్ హాఫ్ అవర్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు హోంవర్క్ ఆ తల్లిదండ్రులకి వెళ్ళి మా పాప సేమ్ క్లాస్ వర్క్ చేయలేదు ఏం చేస్తున్నారు మీరు మేము అడిగామన్నటువంటి టీచర్ చెప్పానుకోండి సపోజ్ ఇప్పుడు సెకండ్ ఆన్సర్ చెప్పాను చెప్పానంటే సార్ బాగా నుంచి ఆయన బాగా చెప్పుకుంటాడు వాళ్ళ పిల్లలు ఎక్కువ సారీ నేను అసలు ఎప్పుడు వాళ్ళ పక్కన కూర్చోను ప్రోగ్రామింగ్ ఇస్తాను సార్ చెప్పినట్టు ఫైవ్ టు సిక్స్ ఎయిటీ సిక్స్ టు సెవెన్ దాకా హోంవర్క్ చేయొచ్చు పన్నుకే పనిచేజ్ వన్ అవర్ రాక మాత్రం చేయొచ్చు వన్ అవర్ లో చేసుకో డౌట్స్ మనం ఆ టైంలో స్పేర్ చేయాలి ఆ విధంగా చూసినట్లయితే అదే కాకుండా వర్క్ ఎక్కువ హోంవర్క్ లేకపోతే ఎక్కువ అయింది సార్ దగ్గరికి రావాలి ఇందాక సార్ చెప్పినట్టు టీచర్ దగ్గరకు వచ్చి ఈ సబ్జెక్టు ఈ పది పేజీల వర్క్ ఎందుకు ఇచ్చారు లేదు మనం డిస్కస్ చేస్తుంది పేరెంట్స్ ఆ టీచర్ దగ్గర ఎందుకు ఇచ్చానని మనం ఒకసారి క్వశ్చన్ అడిగామనుకోండి దానికి సొల్యూషన్ మనకు థర్డ్ క్లాస్ విషయానికి వస్తే మా పాప ఉంది ట్వెల్త్ రోజు మనం హాలిడేస్ ఇచ్చాము ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బస్ మొత్తం అయిపోయింది స్కూల్ ఓపెన్ రోజు ఇంటికి వచ్చాము స్కూల్కి పోరెక్ట్ ఫస్ట్కి వచ్చాము వర్క్ ఇచ్చారని తప్పు కాదండి పిల్లలు స్లో ఉంటున్నారు అవుతున్నారు అంతమంది క్లాస్ లో వాళ్ళు నేర్చుకున్న బేసిక్స్ ఆ బేసిక్ రాకపోతే ఏం చేయాలి టీచర్ దగ్గరకు వచ్చి మనం కూర్చోవాలి మాట్లాడాలి ఏంటి ప్రాబ్లం ఉంది ఎవ్రీడే వంద సార్లు అడగాలి ఆ సార్ విసుగు పడితే తక్కువ సార్ విసుగుపడుతుంటే ఏం చేయాలని వైద్యార్లు మనం పిలిపిస్తుంటే మనం మాట్లాడకపోతే మన పిల్లల నేను నాలుగు రోజుల నుంచి మెసేజ్ పంపిస్తున్నాను ఇన్విటేషన్ పంపించాను పర్సన్ గా ఫోన్లోడ్ చేస్తాం మనం ఒక మంది స్టాండ్ మనం ఇప్పుడు ఆర్థిక ఎంతమంది కనుక వంద మంది సో ఇదే మన పిల్లలు కూడా వాళ్ళకి తెలియదు మనకు తెలుసు ఇవన్నీ చెప్పినట్టు వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళ పక్షన ముందు చూడాల్సిన బాధ్యత ఎవరు టీచర్ని పేరెంట్ది మన బాధ్యతని మనం చూసుకోవట్లేదు అంటున్నాం దాని గులవారు ఏమవుతారు మన మాట వినట్లేదు పది నిమిషాలు కూడా మన మాట తినట్లేదు యూకేజీ పిల్లవాడి పది మన మాట తినేటట్టు మనం చేయాలి దానికి దానికి సార్ చెప్పినట్టు ఆ ప్రొసీజర్ మనం ఆలోచించినట్టు సార్ దగ్గర చూసి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి గేమ్స్ గురించి మీరు చెప్తున్నారండి నేను టూ త్రీ టైం చెప్పాను సఫీషియన్ గా సరిపోవట్లేదని రిపబ్లిక్ డే ఉందని త్రీ డేస్ పెట్టాము డే ఉందని ఫిఫ్టీన్ డేస్ పెట్టాం దీంతో పాటుగా జవాన్ ఇక్కడ అప్రోప్ లంచ్ లక్షలు బండ్ గారు సార్ మీ మంచిగా కూర్చోబెట్టాలని బంధన ఇస్తే గేమ్స్ మనకి లక్కింది మనం ఏం చేసుకుంటున్నాం ఇదంతా సిచువేషన్ స్పోర్ట్స్ ఆది లేదు ఇదే చెప్పినట్టు స్కూల్ పుస్తకం కాదు ఇక్కడ ఏంటంటే ప్రతి స్కూళ్లలో పేరెంట్స్ అందరూ కూడా ఒకటి వంద సార్లు స్టూడెంట్ మాత్రం తక్కువ వచ్చిన పేరెంట్స్ ఇంటికి వచ్చి ట్యూషన్ పోయి పక్కన చదివిస్తున్నాడు మనం అదే సెవెన్ వర్క్ క్లాస్ త్రీ లర్ట్ పంపిస్తే భారీగా ఒక గంట చదివితే చాలు పది సార్ల హోమ్ వర్క్ ఎందుకు అవసరం లేదు క్వాలిటీ వర్క్ కానీ ఇంటి వచ్చిన క్వాలిటీ వర్క్ కింద ఆ సందా ఇంత మనం చిన్నప్పుడు మూడేకాలు చేస్తున్నాం బ్రెయిన్ లో వేరే ఆలోచన లేదు కేవలం చదువు లేకపోతే ఏమి చేయలేదు కానీ ఇప్పుడు ఫంక్షన్ పార్టీ టీవీ ఫ్రెండ్స్ గేమ్స్ ఇన్ని వేల ఆలోచనలు ముందే ఉన్నప్పుడు క్లాస్ చెప్పినప్పుడు క్లాస్ మనం మాట్లాడే ప్రొవైడ్ చేసేసేవాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్ ఏంటి మామిన చదువుకో చదువుకో చదువుకోండి అసలు చదవాలంటే అన్ని పోలిస్తున్న అన్ని పోలిస్తే చదువు రాదండి డబ్బులు అనే చదువు వాడికి ఏం తెలుసో మనం అబ్జర్వ్ ఆ టీచర్ సజెషన్ సజెషన్ తీసుకొని మనం వాళ్ళ పక్కన ఉంటే చదువుతుంది చదువు రావాలంటే యాభి ఉన్నా చాలు టీచర్ అంటే ఆయన కూల్ ఫ్రీయడం అంటే ఆ తల్లిదండ్రులు పంపిస్తే బిగా చదువుతాయి అది లేకపోతే కోట్లు లక్ష పెట్టిన చదువుకునేవాళ్ళు అప్పుల కాలం చదువుకునేవాళ్ళు అలా చదువుకున్న ఈ రోజు డూర్ స్కునేవాడు కాదు అలా చదువుకున్నవాళ్ళైతే తింటా లేదు మదన్మోహన్ వాళ్ళ వైపు కేవలం రాత్రి చోట్ల పట్టుకుని వెళ్లేవాడు లైఫ్ పెట్టుకుని పది ట్రెండ్ ఊరికి వెళ్లి చదువుకోని వస్తుంటే ఈవినింగ్ తనకు అందరు తెలుసు లైట్ చదువుకోవడానికి ఈయన తెలిసింది వాళ్ళ అమ్మ తన కోసం ఒక పూట అందం తింటుంది ఉన్నటువంటి డబ్బులు అది వాళ్ళు మనం పది వేల వాళ్ళకి చదువుకోవడానికి పోతున్నాడు అని తెలుసు అలా అయినా కూడా నా బాగా నా దేశంలో వేల మంది చదువుకోవాలనేటువంటి ఒక తపన తోని తను చదువుకున్న దేశమంతా తిరిగి డబ్బులు అడిగి పోగు చేసి స్పెషల్ గా హైదరాబాద్ కూడా నిజాం దగ్గరికి వస్తే ఆయన సమయాభావం వల్ల సమయం వీయలేకపోతే ఒక ధనవంతుడు చనిపోతే ఆ ధనవంతుడు చనిపోయినటువంటి ఎప్పాడి మీద అందరు డబ్బులు చదువుతుంటే తన పక్కన ఇంత సహచరులతో డబ్బులు ఎదుర్కొంటుంటే అది తెలుసుకున్నటువంటి నిజాం పిలిపించి దానం చేశారు అట్లా జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ తనలాగా వేల మందికి మనం ఆలోచిస్తే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఐఎమ్ టు సక్సీడ్ అండ్ చేసిబుల్ ఫర్ మై చూడర్ ఏదైనా స్కూల్ పిల్లల కోసం మన ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ టీచర్స్ ప్లీజ్ ఆర్ ఎనీ అదర్స్ జీతాల గురించి నేను సమాధానం చెప్పలేను నన్ను అడగొద్దు మాకింకో ఐదు వందలు రూపాయలు ఇస్తే బాగుంటుంది కదా సార్ మేరీ బస్ కి బాత్మే మయస్ జవాబు మీరీనే ఇస్తకుండా పిల్లలు సమయానికి రావాలంటే టీచర్లు ఐదు నిమిషాల ముందే ఉండాలి పిల్లలు వచ్చాక టీచర్లు వస్తే పిల్లలకు చదవాలనిపించదు పిల్లలు నాలుగు గంటలు బెల్గొట్టి అందరు పరిగెత్తుకొని పోతారు నేను త్రీ కి పోతా టీచర్ అనుకుంటే స్కూల్ అడగదు ఫోర్ పిల్లలు వెళ్ళిపోతే ఫోర్ టెన్నో ఫోర్ అయినాక పోవాలి అంటే యూ మస్ట్ బి ది ఫస్ట్ టు అరైవ్ లాస్ట్ టు లీవ్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ యాజ్ యువర్ ఓన్ చిల్డ్రన్ ఈ సొంత పిల్లల్ని ఎంత ప్రేమతో చూసుకుంటారో ఈ నలభై మంది నాకేం సంబంధం అన్న దృష్టితో కాకుండా వాళ్ల తల్లిదండ్రుల కన్నా నేనెక్కువ చక్కగా వీళ్ల భవిష్యత్తు గురించి పూనుకుంటాను అనే భావన టీచర్స్ మనసులో ఉంటే పిల్లలు బాగుపడతారు స్కూల్ బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది డబ్బు కొంతవరకే పనిచేస్తుంది ఆ తర్వాత డబ్బిచ్చి మనం మనిషిని కొనుక్కోలేము మనస్సును కొనుక్కోలేము సంస్కారాన్ని కొనుక్కోలేము డబ్బు వేరే విషయం నేను డబ్బు గురించి మాట్లాడటం నాకు చదువు గురించి మాట్లాడుతున్నా ఆలోచనల గురించి మాట్లాడుతున్నా అవునా రైట్ ఎవరు ఏమి అడగటం లేదు అని అనుకుంటున్నా ప్లీజ్ లేదు మైకొచ్చు ఎన్నేళ్లు ఎన్నేళ్లు పదమూడేళ్లు ఎన్నో క్లాసులు అవుతున్నాడు నైన్త్ క్లాస్ ఎందుకు భయపడుతున్నాడు అడిగిండ్రీ ఫోర్ మంత్ అర్థమైపోతుంది నాకు అర్థమైంది నేను చెప్తాను ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి వినండి స్కూల్ కు రావడానికి భయపడుతున్నాడు అని స్టార్ట్ చేసింది కరెక్ట్ ఎప్పటి నుంచి ఏ క్లాసు ఎందు వలన అని నేను అడిగిన మీరు సమాధానం చెప్పింది టీచర్స్ ఏమన్నారు ప్రిన్సిపల్ పట్టించుకునేది చూడండి కొందరు పిల్లల్లో కొంచెం అల్లరి చురుకు ఎక్కువ ఉంటది కొందరు మెత్తగుంటారు ఇప్పుడు పోతూ పోతూ వెనకాలొచ్చినోడు ఇట్లా కొడతాడు తిరిగి ఏం కొట్టినావంటే మనం అడుగుతున్నా ఇంకోటి కొడతాడు అది మనస్తత్వం వాడిది మంచి చెడు పక్కనట్టు పెడదాము అది వాడి మనస్తత్వం అంటే ఇప్పుడు మీ పిల్లవాడు ఏ పిల్లలైతే తనని కొడుతున్నారు అని అనుకుంటూ భయపడుతున్నాడో ఆ పిల్లల పేర్లు చెప్పవలే కదా మీకు అర్థమవుతోందని చెప్పు నేను అనలైజ్ చేయమని నా దగ్గర నా దగ్గర మంత్రదండమేమీ లేదు అన్నింటికీ సమాధానాలు నా దగ్గర ఉంటాయని నేను చెప్పడం లేని అనేది ఒక్కటే ఇప్పుడు ఉదాహరణకి చదువులో వెనుకబడినందుకుండా అంటే మీరు మీ భార్య వాళ్ళని ప్రేమతో కూర్చోబెట్టుకుని ఒరే నాయన చదువు మానేస్తే ఎట్లరా నువ్వు స్కూల్ మానేస్తే ఇప్పుడు బానే ఉంటది రేపు పొద్దున ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు నేను చేస్తున్నా నీ చదివిస్తా కదా నేను చెప్పు ఏం చెప్పు హోంవర్క్ ఎక్కువ ఉన్నదా ఇంకో రహస్యం చెప్తాం మీరేమనుకోకండి పునాదులు బలంగా ఉంటే భవంతి చక్కగా ఉంటుంది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు వచ్చిన పిల్లవాడు ఎంత ఆసక్తితో చదివాడో విరక్తి గనక అప్పుడే పుట్టింటే ఇప్పుడు ఎక్కువ అవుతుంది విరక్తి ఎందుకంటే సిలబస్ ఎక్కువ అవుతుంది ఎయిత్ క్లాస్ కన్నా నైన్త్ ఎక్కువ ఉంటుంది నైన్త్ కన్నా టెన్త్ ఎక్కువ ఉంటుంది టెన్త్ కన్నా ఇంటర్ ఎక్కువ ఉంటుంది పెద్ద పుస్తకాలు ఉంటాయి టఫ్ ఉంటది అంటే ఇప్పుడు ఏమైపోయింది ఏలా ప్రమోట్ అయ్యాడు ఆయన పాత ప్రాగ్రెస్ రిపోర్ట్స్ తీయండి మీరు మీకు అర్థమైందా అదిగో నాకు అర్థమైపోయింది ఎప్పుడు మామూలుగా ఫెయిల్ చేస్తే ఎట్లా అని చెప్పని పిల్లలు స్కూల్ కూడా ఇక్కడ కొంచెం లిబరల్ గా ముప్పై వచ్చిన వాటికి ముప్పై ఆరు వేసేసి పాస్ చేస్తారు వాళ్ళే పాస్ అయినా అనుకుంటాడు ఫౌండేషన్స్ వీక్ ఉన్నది తల్లిదండ్రులు గమనించారు పిల్లలు గమనించారు ఆ వీక్ ఫౌండేషన్స్ మీద ఇంకా బరువు ఇంకా బరువు ఇంకా బరువునే పెడుతూ ఉంటే ఏమవుతుంది అది కూర్చుంది ఇప్పుడు చదువు అంటే అయిష్టం స్కూల్ అంటే అయిష్టం ఏర్పడడానికి కారణమేమిటి పునాదు లోళు బా ఏం చేస్తుంటాను టేలరింగ్ చేస్తావు కదా నా మాట విను నేను నేను ఎందుకు చెప్తున్నా దూరం ఆలోచించి చెప్తున్నా అవునా మొట్టమొదట ఏ సబ్జెక్ట్స్ వీక్ ఉన్నాడో తెలుసుకో రెండు ఏమవుతాడో కూర్చుని మాట్లాడు మూడు అవసరం వస్తే ట్యూషన్ పెట్టించు నాలుగు అవునా तुम अच्छी क्रमशिशं टाइम टीवी माने पड़ता है अर्थंस ఇంట్లో ఉంటే టీవీ చదువు మీద జాస్తి కట్ట వస్తాడు మీ కొడుకు గనక మా ఇంట్లో అయితే నేను కొడతా ఇప్పుడు నేను టీవీ బంద్ చేసిందే చూడకుండా ఉండాలని నాకు శిక్ష వేసుకోవడానిక కాదు ఇంట్లో ఉంటే నాకు చూడాలనిపిస్తుంది నువ్వు చూడాలనిపిస్తుంది టీవీ బంద్ చేసినా టీవీ బంద్ చేస్తే పక్కింటికి పోతావు ఆర్డేసి రెండు రోజులు పెడతా రోజు చూస్తుంది ఈ దోస్త ఎన్ని రోజులు వాడినే ఉంటుంది రావద్దు ఇంటికి రావద్దు అక్కడే చూసేది అక్కడ తిండి ఇక్కడ అర్థం చేసుకోండి సార్ నేను చాలా చెప్తున్నా అర్థమైంది అన్న సొల్యూషన్ ఏంటి చెప్పండి టీవీ బంద్ చేయమన్నా బంద్ చేసినా టీవీ బంద్ చేసినానికి ఏమైంది పక్క ఇంటికి పోయి టీవీ చూస్తున్నాడు రైట్ పోనీ అన్నావు నువ్వు సొల్యూషన్ కాదు కదా నెక్స్ట్ నెక్స్ట్ మొత్తం ఒక్క వారం రోజులు మొత్తం ఇరవై నాలుగు గంటలు తీవి చూ నేనేమన్నా ఏ రోజున ఏ ఛానల్లో ఏ కార్యక్రమం చూస్తావో తయారు చేసి నాకు రోజుకు గంటన్నరనే పర్మిషన్ ఇస్తా ఏమా ఏ రోజున ఏ ఛానల్లో ఏ కార్యక్రమం చూస్తావో డిసైడ్ చేయాలి ఆ కరెక్ట్ గంటన్నర చూడు మిగిలిన ఇరవై మూడు గంటలు టచ్ చేయద్దు సింపుల్ లేదు అట్లా నేను ఇరవై గంటలు చూస్తా చూడు కనీసం నీకు దేవుడు టేలరింగ్ అనే ఇచ్చిండు మీ ఓడికే నేర్పిస్తావు అది చెప్పు నాకు మీకు అర్థమైందేది ఇప్పుడు ఏమనుకోకు టేలరింగ్ కూడా మెషర్మెంట్ తీసుకోవాలనా స్కేల్ తీసుకుని గీతలు తీసుకోవాలనా కరెక్ట్ గా కట్ చేయాలనా కొలతల ప్రకారం బాగా కట్ చేస్తే ఇంకో పది మంది గిరాకీ దగ్గరకు వస్తారు ఓ చేసి పొడుగు ఓ చేసి పొట్టి కనుక చేస్తే గిరాకీ రారు ఒకవేళ పంపిస్తాను పనికి ఏం పని చేస్తాడు నేను అడుగుతున్నా నేను చెప్తున్నా కదా కూరగాయల నువ్వు పని చేయండి ఏం లేదు అంబా అని అంత గొప్పోడు అవ్వచ్చు మీ ఓడు అదృష్టం ఎట్లున్నదో నాకు తెలియదు తెలివెట్లునో తెలియదు చదువుకున్నాక నువ్వేమన్నా జై ఇప్పుడు నువ్వు కూరగాయల మా లేదు బండి దోసుకుని నేను కూరలు కూరలు కూరలు ఆ కూరలు అని చెప్పని అని నీ ఇష్టము కానీ చదువుకున్నాక జెన్త్ పాస్ అవరా అప్పటికన్నా నీకు మనసులో మార్పు వస్తే సంతోషం లేకపోతే నీకు ఇష్టవచ్చు జయ్ ఇవ్వ ఇవ్వ లేదు మీకు అది కూడా ఉదాహరణ కూరలు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదిగో ఒక నూరు రూపాయలు తీసుకపో హోల్సేల్ మార్కెట్కు పో పళ్ళు కొనుక్కో ఆకులు కొనుక్కో కూరలు కొనుక్కో ఏం చేస్తావు సాయంత్రానికి ఎంత అమ్ముతావు చూద్దాం అదే చెయ్యిపోయి దారి చూపిస్తాం సార్ చెప్తాం సార్ వినకపోతే నీ కర్మాను వదిలిపెట్టాల్సి వస్తుంది కొట్టుడు తిట్టుడు కాదు నేను చెప్తున్నది నచ్చజెప్పుడు తేడా గమనించండి అది కూడా చెప్పాలి దానికి చాలా సింపుల్ మార్గం ఉన్నది పైసలు ఇబ్బంది ఉంటుందన్న తెలుసు తెలుసుకపోయి హాస్టల్ సింపుల్ అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను కష్టం సార్ అంత పైసలు లేవు తిరిగి ఒప్పుకో ఇప్పుడు పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు మనం షాపుకు పోతాం పదివేల రూపాయల చీర ఉంటుంది ఐదు వేలుది ఉంటుంది రెండు వేలది ఉంటుంది ఆరు వందలది ఉంటుంది రెండు వందల రూపాయలుంటుంది ఇది కావాల్సింది చీర కావాలి సార్ పైసలుంటే కొడుకు ఎవరొద్దన్నారు సార్ వన్ మనం ఫైవ్ మినిట్స్ లా నిమిషం ఉండండి సార్ మీరు ఏమన్నా చెప్తే చెప్పండి నేను ఒక్కసారి పడపడపడి చూపించేస్తే నేను క్లియర్ చేసేస్తాను టీచర్స్ ఎవరీ చెప్తే కదా గీతం గురించి అయితే నన్ను అడగండి అని చెప్పిన ప్లీజ్ ఒకసారి చూడండి అది కావాదనుకుంటే అది అయ్యే అవకాశం తెలుగుతేటలు భగవంతుడు మనకి ఇచ్చాడు నేనేదో పొడుగు పెరగటం గురించి రంగు మారటం గురించి డాన్స్ నేర్చుకోవడం గురించి ఇలాంటి విషయాల గురించి చెప్పడం లేదు తెలుగుతేటల గురించి చదువు గురించి జాస గురించి చెప్తున్నాను వి బికమ్ వాట్ వై థింగ్ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు ఆనందంగా ఎలా ఉంటాం మనం ఎప్పుడు ఉంటాం మనం నవ్వుతూ ఉండటం అనేది అంత తేలిక నవ్వెప్పుడు వస్తుంది నవ్వే తత్వం ఎప్పుడొస్తుంది నవ్వించే తత్వం ఎప్పుడొస్తుంది అనేటువంటి సత్యాలని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఇందాక నేను చెప్పాను సెల్ఫ్ మోటివేటెడ్ ఇనిషియేటివ్ టు లర్న్ అండ్ ఎక్సెల్ అండ్ చెప్పాలి అవర్ థాట్స్ ఎలాంటి ఆలోచనలుంటే అలాంటి మాటలు అలాంటి చేతలు అలాంటి పనులు చేస్తూ ఉంటాం మనం కొంచెం సేపు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఇంటికి వెళ్ళాక సమీక్షించుకోండి నేను పొద్దున్నీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని చెప్పిన విషయాలు ఏ మేరకు మీ బాల్యాన్ని మీ చిన్నతనాన్ని మీకు గుర్తు తెస్తున్నాయో గమనించండి మీ పిల్లల భవిష్యత్తు మీకన్నా ఉన్నతంగా ఉండాలనుకుంటే మీరేం చెయ్యాలో వాళ్ళేం చెయ్యాలో ఆలోచించి వాళ్ళతో కూచుని మాట్లాడండి నాలుగేళ్ల వాళ్ళు మూడేళ్ల వాళ్లు మీ మాట వినరు పన్నెండేళ్ల వాళ్లు పదమూడేళ్ల వాళ్లకు కూడా మీరు నచ్చ చెప్పలేకపోతే ఎప్పుడు నచ్చ చెప్తారు వాళ్లకి చేయజారిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత వే ఆర్ అవర్ థాట్స్ థాట్స్ డిటర్మైన్ అవర్ మన ఆలోచనలే మన వైఖరిని నిర్ణయిస్తాయి యాటిట్యూడ్ డిటర్మైన్స్ అవర్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ జీవితంలో ఎంత పైకి రాగలం అనేటువంటిది మన వైఖరి నిర్ణయిస్తుంది మన ఆలోచనలు మన వైఖరిని నిర్ణయిస్తాయి అంటే మన ఆలోచనలు మన ఔన్నత్యాన్ని నిర్ణయిస్తాయి అంటే ఆలోచనలు సాఫల్యాన్ని వైఫల్యాన్ని నిర్ణయిస్తాయి స్ట్రాటజీ చెస్ గురించి చెప్పాను ఇందాక నేను వ్యూహం ఇంజనీర్ అవ్వాలి నువ్వు నానా నేనౌతా రైట్ ఏం కావాలి చెప్పరా రోజుకు రెండు చూస్తా నాన్న ఇంజనీర్ అవవురా అదేంట అన్న నేను అవుతానని చెప్తున్నా కదా అవును రా అవుతానని చెప్తున్నావు చార్మార్ చూస్తామని చెప్పి నువ్వు కరీంనగర్ దిక్కుపోయి ఎప్పుడు పోతారా చార్మినార్కి నువ్వు నడిచిపో సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద పో ముందో వెనుకను చార్మార్ దిక్కుపోతే చార్నార్ చేరుకుంటాను పోతావు చార్మార్తోనూ కరీంనగర్ దిగుతు అడగమని నువ్వు అవదు సరే తర్వాత చదువుకోండి మీరు ఫ్యామిలీ అంటే ఏమిటో తెలుసా అండి ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అది ఫ్యామిలీ కుటుంబ విలువల గురించి మీ పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నం చేయండి వివాహాలు ఆలస్యమై విడాకులు ఎక్కువై తల్లిదండ్రులు కలిసి ఉండకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న సమాజం నా కల్లా కనబడుతోంది సమాజం చెడుతుంది కుటుంబం చెడుతుంది మీరు ఇంట్లో పోట్లాడొద్దు దయచేసి అందుకే ఇప్పుడు పిల్లల్ని ఎందుకు వెళ్ళిపోమని చెప్పాను అర్థమైందా ఏవో గొడవలు ఉంటాయి ఉంటాయి ఉపకారం తింటున్నావు ఏదో పంచాయతీలు ఉంటాయి నువ్వు చెప్పినట్టు ఆయన వినడు ఆయన చెప్పినట్టు నువ్వు వినవు మీ ఇద్దరు చెప్పిన మీ ఇద్దరు పోట్లాడు పక్కింటి వాళ్ళు తింటున్నారు వాడు కూర్చుని ఓహో ఇదన్నమాట జీవితం కసి పెంచుకుంటున్నాడు జీవితం మీద పిల్లల ముందు పోట్లాడవద్దు గొడవలొద్దు తీరిగ్గా కూర్చుని మీరు ఎట్లా మాట్లాడుకుంటారో మాట్లాడుకుని నిర్ణయాలు చేసుకోండి కళలు కనటం నేర్చుకోండి నేర్పించండి లర్న్ టు లివ్ నేర్చివచ్చు పిల్లలతో జీవించటం నేర్చుకోండి జీవించడమే ఉన్నది కాదు మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది చిన్నప్పుడట వాళ్లని దేవుళ్ళలాగా చూడాలట ఆ తర్వాత సెకండ్ దశలో వాళ్ళని సేవకులలాగా చూడాలట ఆ తర్వాత థర్డ్ దశలో వాళ్ళని స్నేహితులుగా చూడాలట అర్థమేమిటి ఎప్పుడు లాలించాలో ఎప్పుడు బెదిరించాలో ఎప్పుడు భయపెట్టాలో నేనన్నా నీ స్థానంలో నేను ఉంటా ఒక్కటేస్తానని అన్నా ఆతలగాని కొట్టే హక్కు నాకెక్కడి నేను కొట్టానని కాదు భయం పాము బుస కొట్టాలి కాటేసేట గుణం కాదు కాటేస్తే మనం వేసి కొడతాం దాన్ని బుసే నేనిట్లా పోతాను నేనిట్టు పోతే అట్టు నీ చూపు కంటి చూపుతో నువ్వు అతనికి క్రమశిక్షణ నేర్పించగలగాలి ఏం రా ఏం ఇందాక అన్నాడు చూడు పక్కింట పోను అయ్యో ఆ తల్లి మనసు అనిపిస్తుంది అయ్యో అయ్యో అయ్యోయో నా కొడుకు నేనెట్లా తింటా వాడు తింలే నేను ఎట్లా తింటా వాడు తింలే నువ్వు కూడా పోయేసి పకింట తిని చూడమని చెప్పు నేను అర్థం చేసుకోండి టు ప్లే విచ్చివర్ చూడండి ఆనెస్ట్ గా మీలో ఎంతమంది మీ పిల్లలతో రోజుకి ఎన్ని గంటలు గడుపుతున్నారు కుర్చినేసా కావాహం జలజాతే ష్యామ్ సోజాతా టైం కాచారము మీ ఇంటి వ్యవహారము వాడికి నేర్పించేందుకు మీరు పూనుకోవటం లేదు పూనుకోకుండా వాడు మిమ్మల్ని ఉద్దరించాలని మీరు ఎట్లా అనుకుంటున్నారు ఆలోచించండి లర్న్ టు లర్న్ విత్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలతో కూర్చుని నేర్చుకోండి పోనీ సైన్స్ మాథ్స్ మీ కష్టం హిస్టరీ ఏదో ఉంటుంది కదా మీరు కూడా చిన్నప్పుడు ఎప్పుడు అక్బర్ బాద్షాని ఉండే అలగ్జాండర్ ది గ్రేటర్ ఉండే శ్రీహర్షుడు అని తెలుసు కదా చదవరా నేను వాడు ఏదో తిక్కాగా వచ్చి ఔరంగజీబు తండ్రి అక్బరు అన్నాడు అనుకోండి ఔరంగజీ తండ్రి అక్బరా అదేంటరా మారిందావు నాకు నేను చూస్తా మధ్య సాధారణ ఏమైంది రా మర్చిపోయారు మర్చిపో ఏం మర్చిపోయారు నువ్వు ఏం చదువుతున్నాను రాయ్ తెలంగాణ తీసుకోరా వరుసగా రాయ్ బాబు మొదలు పెట్టి ఔరంగజీ దాకా రాదవండి కూడా పిల్లలతో Learn to think with your children. Follow your children's normal children. Philip tells me, what will you want to do with her? ilfi. I am the doctor. I am the doctor. How long is the doctor? A famous śriela. నేను ఇందాక అడిగిన మీరు వింటున్నారా విలే ఎందుకు చేస్తున్నా గమనించండి రోజుకు రెండు గంటలు చదువుతున్నా సార్ రెండు గంటల చదివితే నీకు అరవై వస్తుంది మూడు గంటల చదివితే బహుశా అరవై ఐదు వస్తుంది నాలుగు గంటల చదివితే అరవై వస్తుంది ఐదు గంటల చదివితే డెబ్బై వస్తుంది నువ్వే ఆలోచించుకో తల్లి ఎనబై వస్తే తప్ప గవర్నమెంట్ కోటా సీట్లు రావటం లేదు గవర్నమెంట్ కోటా సీట్లు వస్తే అరవై వేలు సంవత్సరానికి ప్రైవేట్ సీట్ అయితే ఐదు లక్షలు నా తారా ఐదు లక్షలు లేవు నువ్వు ఎక్కడ గౌతావు నువ్వే నిర్ణయించుకోంపుల్ లర్న్ టు లివ్ ప్లే లర్న్ థింక్ విత్ యువర్ చిల్డ్రన్ మామూలుగా ఇది కొంచెం నేను టూ అవర్స్ త్రీ అవర్స్ సెషన్ తీసుకున్నప్పుడు మనకు చిన్నప్పుడు కథలు ఉండేవి గుర్తుందో లేదో అలాంటి యాక్టివిటీస్ పిల్లలతో చేయించండి పిల్లలకు నేర్పించండి మీకు తెలిసింది నేర్పించండి తెలియదు ఎట్లాగూ టీచర్లు వాళ్ళు ఎట్లాగో పట్టించుకుంటారు అట్లానే యాక్టివిటీ త్రీ యాక్టివిటీ ఫోర్ యాక్టివిటీ ఫైవ్ అని చెప్పని దిస్ వరల్డ్ ఈజ్ సో బిగ్ ది మ్యాప్ ఈజ్ సో స్మాల్ భవిష్యత్ ఎంతో ఉంది కానీ పునాదులు ఇప్పుడు ఇప్పుడు పడితేనే నీ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది వన్ గుడ్ హ్యాబిట్ ఇన్వైట్స్ టెన్ మోర్ గుడ్ హ్యాబిట్స్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఓపెన్స్ ది డోర్స్ ఫర్ హండ్రెడ్ మోర్ బ్యాడ్ హ్యాబిట్స్ chess గురించి ఇందాక చెప్పా క్రాస్ వర్డ్ పజిల్స్ లాంగ్వేజ్ మీద టేస్ట్ ని కలిగిస్తుంది సుడోకు సంఖ్యాపరమైనటువంటి విజ్ఞానానికి తలుపు తెలుస్తుంది కంపేరింగ్ టూ పిక్చర్స్ టు ఫైవ్ డిఫరెన్సెస్ చాలా మ్యాగజైన్స్ వస్తాయి దే ఆర్ సిక్స్ డిఫరెన్సెస్ ప్లీజ్ స్పాట్ డోస్ డిఫరెన్సెస్ అని అంటే క్రిటికల్ అబ్జర్వేషన్ ఇందాక నేను చెప్పింది డెవలప్ అయ్యేందుకు కారణమవుతుంది రీడింగ్ చిల్డ్రన్ సెక్షన్ ఉదాహరణ ఈనాడు పేపర్లో ప్రతిరోజు ఒక పేజీ వస్తుంది ఆంధ్రజ్యోతి హాఫ్ పేజీ వస్తుంది ఇంగ్లీష్ మ్యాగ్జిన్స్ లలో కూడా రోజు కాకపోయినా వీక్లీ ఒక చిల్డ్రన్ సెక్షన్ అంటు అది తీసుకుని నేర్చుకోవడానికి నేర్పించడానికి ప్రయత్నం చేయండి రీడింగ్ గుడ్ బుక్స్ ఈస్ నెసరీ హ్యావింగ్ పాజిటివ్ కంపెనీ హ్యావింగ్ ఏ రోల్ మోడల్ ఉదాహరణకి రాముడో కృష్ణుడో అబ్దుల్ కలాము మదర్ చెరస్సాను గొప్ప గొప్ప వాళ్ల జీవిత చరిత్రలు కృప్తంగా చెప్పండి ఇప్పుడు ఇందాక ఆయన మదన్ మోహన్ మాలవ్య గురించి చెప్పాడు ఒక ఇన్స్పిరేషన్ కరగాలి అరే ఏమీ లేని అంత అయితే నేను కనీసం కొంతైనా అవ్వాలి కదా అనే బర్నింగ్ డిజైర్ కనుక మనం కల్పించగలిగితే పిల్లలు బాగుపడతారు ఒక నోట్ బుక్ మెయింటైన్ నేర్పించండి కటింగ్స్ తో స్క్రాప్ బుక్ మెయింటైన్ చేయటం నేర్పించండి మంచి హాబీస్ అంటే తీరిక సమయపు అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ గుడ్ బిహేవియర్ Love to learn ంటే మనుషులుషులవుతారు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ సాఫ్ట్ స్కిల్స్ రివ్యూ ఎవ్రీ డే లర్న్ టు బిఏ లిటిల్ బిట్ లెస్ సెల్ఫిష్ సొంత లాభం కొత్త మానుకు పొరుగువాడికి padavoyi స్వార్థాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి స్వార్థం కన్సాలిడేట్ అయ్యేందుకు ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే పంచుకునే మనస్సు ఉన్నప్పుడే సమాజంలో వృద్ది పెరుగుదల జరుగుతుంది సకుచితత్వంతో ఆలోచిస్తే దోచుకుందామనేటువంటి తత్వం పెరుగుతుంది టీచ్ యువర్ చిల్డ్రన్ టు బీ అ లిటిల్ లెస్ సెల్ఫిష్ అబ్జర్వ్ రివ్యూ రిలేట్ అబ్జార్బ్డ్ ఇంటర్నలైజ్ ఎక్స్పాండ్ ఎక్సల్ డెవలప్ అండ్ ప్రాక్టీస్ వాల్యూస్ సరే ఇవన్నీ ఇట్లానే ఉంటాయి నాకు టైం కూడా అవుతుంది వన్ టెన్ అయింది థ్యాంక్సల్ ఆర్ విష ఆల్ ది బెస్ట్ మీకు మీ పిల్లలకి మొత్తం మన కాలేజీకి స్కూల్కు సమాజానికి మొత్తం విశ్వమానవ సౌభాదృత్వం అంటాం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫికాలో ఉన్నా ఎవడు ఫస్తుండకూడదు అమెరికాలో ఉన్నా పస్తుండకూడదు మనం చక్కగా తినాలి మనం చక్కగా ఉండాలి అందరు చక్కగా ఉండాలి అందరి క్షేమాన్ని కోరేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే ఏదో ఒక రోజు అది అంతే తప్ప నేను సుఖంగా ఉండాలి ఇతరులు ఏవైతే నాకేమని అనుకుంటే అది స్వార్థమవుతుంది అందరూ కలిసి చేరతారు అది జరగకూడదు అని చెప్పని చెప్తూ సెలవు There was a valuable message for the school, children, and the teachers and parents and the different testimonies that and mm that she has a normal day so she'll please do my best and we can explain it as a program to talk to you about this. We know that we have not been able to see that we have not been able to go to our church. That is the meaning. ఎగ్జిట్ స్విచ్ ఆఫ్ చేసేయ్ చేసుకోవచ్చు ఎన్నో రకాల సేవ చేస్తున్న వాళ్ళు మన పిల్లలతో చేతులు జోడించి ప్రార్థించే ఒకటే అంటే రోజుకు ఒక గంట మీకు వెళ్తున్న కలిపండి ఒక గంట కలిపితే చెడు వాటి వాడి మంచి అలవాటు ఏంటి మన కుటుంబం ఏంటి మన సంస్కారం ఏంటి అసలు వాళ్ళు రాస్తున్నారా నటిస్తున్నారా ఏంటి మనకు తెలుస్తుంది చదువు మనకు రాకపోయినా వాళ్ళు చేసే నటనో నిజమో ఖచ్చితమై మనకు ఆ నటన నితమై తెలుస్తున్నప్పుడు మూడు రోజులు మనం నాన్న పక్కన కూర్చుంటున్నప్పుడు వాడి కనీసం మనకి చాలా వరకు ఇష్టం లేకపోయిన నాన్న కూర్చొని ఒకరోజు సార్ ఎగ్జాంపుల్ ఇచ్చారు బాబు రోజు పిల్లవాడుతో రాత్రి పదిహేను ఆ ఇంటికి ఇంటికి పోయి పొద్దున్నే గంట వెళ్ళి వస్తున్నాడు ఆ రోజు బర్త్డే పిల్లవాడు అంట సార్ చెప్పినటువంటి మెసేజ్ దాన్ని రోజు నువ్వు సంపాదిస్తావు అనకాదిస్తావు ఒక వెయ్యి రూపాయలు అది ఓహో సో తర్వాత రెండు రోజుల తర్వాత నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు ఆ డాడీ ఈ రోజు ఎందుకు వెయ్యి రూపాయలు బాబు ఎందుకలా డబ్బులు అంటున్నావు అంటే ఈ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అన్నారు ఒకే పట్లు తీసుకో అయిపోయిన తర్వాత డాడీ ఇక్కడ పాత్ర స్నానం చేశారు కానీ నాకు వెయ్యి రూపాయల చేతిలో పెట్టే డాడీ రేపటి షాలిని ఈ రోజు ఇస్తున్నా రేపు నా భర్తనే మనం ఒకసారి ఇంట్లో ఉందాం మీ డబ్బులు ఇస్తున్నారు చెప్పినటువంటి మెసేజ్ ఈ రోజున మన డబ్బులు సంపాదించి అన్ని ఇస్తున్నాం ఇస్తున్నాం ఇస్తున్నాం ఇస్తున్నాము అన్ని ప్రొవైడ్ చేస్తున్నావు కానీ వాడికి ప్రేమని విలువల్ని అసలు నిజంగా మన బాబు ఏం చేస్తున్నాడనే విషయాన్ని మనం ట్రాన్స్ఫేర్ పిల్లలకు చేయట్లేదు నీకు అన్ని ఇస్తున్నావు నువ్వు కష్టపడదు అంటున్నావు మనం కష్టపడి పైకి వచ్చాం మన పిల్లలు కష్టపడతూ అంటున్నావు కష్టపడకుండా జీవితంలో పైకి చాలా కష్టం కాబట్టి పైకి రావాలి అంటే పిల్లలు ఎంతో పనులు చేయాలి అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి పుస్తకాలలోనే స్కిల్ లేవు స్కిల్ చేసే పనులునే ఉంది మట్టి ఇలా ఉంటుందని ఏ నీకు ఇలా ఉంటాయి అని ఏ టీచర్ అని కూడా సాధించి ఒక యూకేజీ పేరెంట్స్ ఆగబాబు వచ్చి మా బాబు అల్లని చేస్తున్నాడు మాలో ఏం చేయాలని అల్లరి అంటే ఏంటమ్మా అంటే నా మాలో వినకోవడం నువ్వు విన్నావా మీ డాడీ అల్లరి కాదు అది నేర్చుకుంటున్నాడు మంచి నేర్చుకోవడమే మంచి ఎలా ఉంది అని నీళ్ళ చేయాలని నేర్చుకోవడమే ఒక బాబు దీపం అక్కడ పెట్టి మన దగ్గరికి దాన్ని ముట్టుకోక చిన్నపిల్ని అక్కడ వెళ్తాం ఏం చేస్తారు దాన్ని పట్టుకోవాలని వెళ్తున్నాడు వాళ్ళు నాకు వస్తున్నాడు వాళ్ళు వాడుతూ ఉంటాడు మన నాకు అని తీసుకెళ్తాడు తెలియక కాల్తుంది కానీ కానీ ఒక లెవెడ్ పేరెంట్స్ గారు సాధించిన ఎగ్జాంపుల్ ఏంటంటే వదిలేయవాన్ని వేలెక్కి కాదు నువ్వు అప్పుడు లైట్ వాళ్ళ దగ్గర తీసుకరా వాళ్ళకి పోదు నేర్చుకుంటారు వాడు నేర్చుకునేటప్పుడు మనం చేద్దాం కానీ మనమే నేర్చుకో నేర్చుకో నేర్చుకో నేర్చుకోని వంద సార్లు క్వశ్చన్ మెయిన్ ఆఫ్ దుకేషన్ ఆలోచించడం లేదు ఇలా చెప్పారు కదా ఒక పదము ఆలోచన ఆలోచనతో పని జరుగుతుంది పనితో సక్సెస్ అనేది వస్తుంది ఇదంతా ముఖ్య ఉద్దేశం చెప్పడం కూడా సో థ్యాంక్ యూ సార్ వన్ అవర్ స్పెండ్ చేయండి ఏ ప్రాబ్లమ్ ప్రాక్టీకల్ని మాట్లాడదాం సొల్యూషన్ స్టూడెంట్ ఫీల్స్ ఏ స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ ఎప్పుడు మనం స్పెండ్ చేస్తే మనం స్పే చేయకుండా పది పాసిబుల్ కాదు కాబట్టి టీచర్ కూడా పది నిమిషాల టైం పాస్బుల్ ఫేస్ పది నిమిషాలు కేంద్రం మనర్చి కష్టంగా ప్రతి స్టూడెంట్ సొల్యూషన్ చేస్తారు